ం శ్రీగరుభ్యో నమీ శ్రుతిస్మృతిపురాణానామాలయం కరుణాయం నమామి భగవత్పాదశంకరంకరం ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముద్య పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవాిశాంతిశ్శాంతి సపర్యగా <Sessizos> శుక్రమకాయమవ్రణం అస్నారం శుద్ధమవినీషీ పరిభూస్వయం భూర్మీషీస్థాన్ సో సహా అంటే ఆత్మ ఆ ఆత్మ ఆత్మాన్న బ్రహ్మాన్న ఒకట రెండింటికి తేడా ఏమి లేదు సో ఆ ఆత్మ పర్యగాత్ సర్వమును వ్యాపించి ఉన్నది తర్వాత అకాయం అంటే అశరీరం లింగ శరీర వర్జితం ఇత్యథా ఇక్కడ ప్రత్యేకంగా అకాయం అన్నదానికి లింగ శరీరం అని ఎందుకు చెప్పారంటే అవరణం అన్నదానికి అస్నావిరం అన్నదానికి స్థూల శరీరాన్ని నిషేధించటానికి ఉపయోగిస్తారు ఆ విశేషణ వరణములేమీ లేవు గాయములేమీ లేవు తర్వాత స్నావిరం అంటే నాడులు ఈ శిన్యు అంటారు ఇంగ్లీష్లో ఈ స్నావి దగ్గర నుంచి వచ్చింది శిన్యు అంటే దీ నెర్వకరణని మోసుకుపోతూ ఉండేటువంటి ట్యూబ్స్ లోపల రక్తాన్ని ప్రసరింపజేసే ట్యూబ్స్ ఉంటాయి నాడీ మండలము అని ఉంటుంది నాడులు ఈ నాడులు ఈ నాడులు ఆ పరమాత్మయందు లేవు ఈ శిరలు ధమనులు పరమాత్మయందు లేవు గాయములు పరమాత్మయందు లేవు అంటే అర్థమేటండి స్థూల శరీరము లేదు అని నిషేధించినట్టయి కాబట్టి అస్నావిరం అవ్రణం అనే పదాలు స్థూల శరీర నిషేధానికి ఎలాగా ఉన్నాయి కనుక ఇంకా మళ్ళీ అకాయం అంటే కాయ మీరు స్థూల శరీరం అర్థం చెప్తే అది సొగసుగా ఉండదు కాబట్టి కాయ శబ్దానికి లింగ శరీరము అర్థం చెప్పారు సో దాట్ లింగ శరీర సంబంధాన్ని నిషేధించినట్టు అవుతుంది స్థూల శరీర సంబంధాన్ని కూడా నిషేధించినట్టు అవుతుంది ఇది ఇంకొంచెం చెప్పాను చాలా అంటే గాయము లేవి లేవు అని అర్థం అక్షతం అంటే అస్నావిరం స్నావిరం అంటే స్నావలు లేనిది విగ్రహ వాక్యం చెప్తున్నారు ఆయన స్నావా విద్య విద్యం ఎస్మిన్ అంటే పరమాత్మయందు స్నావల్ ఇంగ్లీష్లో సిన్యు అంటారు ఎస్ఐఎన్ఇ డబ్ల్యూ ఆ పదాలు రెండూ కూడా సిమిలర్ ఆరిజిన్ ఉంది వాటికి సో మొత్తానికి దానికి అర్థము సిరా మీరు ఎప్పుడైనా హై స్కూల్లో చదువు ఉంటారు ధమనులు సిరలు అని రక్తాన్ని మోసుకుపోతూ ఉండేటువంటి ట్యూబ్స్ కెనాల్స్ తర్వాత శంకరులు ఇంకో అర్థం కూడా చెప్తున్నారు నాడ్యహ నాడులు ఈ నాడులు అనేవి ఆ పరమాత్మందు లేవు సో ఏమిటి అభిప్రాయం నాడులు లేవు గాయాలు లేవు అంటే అభిప్రాయం ఏమంటే కాబట్ పరమాత్మయందు స్థూల శరీరము ఉండదు చేతనే ఈ అంశంలో మరి సాధకులు సరైన దృష్టికోణాన్ని కలిగి ఉండాలి ఇప్పుడు దేవుడికి పూజా తీసిన సందర్భంలో ఆయనకు ఒక స్థూల శరీరం ఉన్నట్టుగా మనం భావిస్తాం ఆ సందర్భం చూస్తే ఆయనకు స్థూల శరీరం ఉన్నట్లుగా అనిపిస్తుంది ఏవో కొద్ది మార్పులతో ఓ స్థూల గలదు అన్నట్లుగా అక్కడ స్థూల శరీరము గలదు అని అనుకోవడమే తప్పు స్థూల రూపమును మేము భావిస్తున్నాము అనుకుంటే సరిపడుతుంది రాముడికో స్థూల శరీరం ఉండెను కృష్ణునికో స్థూల శరీరం ఉండెను అంతవరకు పర్వాలేదు వాళ్ళ హిస్టారిక్ క్యారెక్టర్స్ కనుక శివుడికి ఒక స్థూల శరీరాన్ని విష్ణువుకి ఒక స్థూల శరీరాన్ని పెడితే అది సందర్భంగా ఉండదు కొంచెం స్వామిజీ ఉన్నారంటే దోమలు కొడతాయి ఓడోమాస్ రాసుకోవాల్సి ఉంటుంది అన్నారు అంటే సిగ్నిఫైస్ సమ్థింగ్ ఇప్పుడు విష్ణువుకి స్థూల శరీరం ఉన్నట్లయితే ఆయన కూడా ఓడోమాస్ రాసుకోవాలి ఓడోమాస్ రాసుకుంటే ఏమవుతుంది దోమలు కొట్టా అది అవతలకు పోతాయి అంటే స్థూల శరీరాన్ని బట్టి ఆ అవలక్షణాలు ఎన్నో అన్నున్నాయో అన్ని విష్ణువుకి వస్తాయని అభిప్రాయం అది మంచి జోక్ లాగా అనిపిస్తుంది బట్ ఇట్ ఈస్ సంథింగ్ మోర్ దాన్ ఎ జోక్ ఇట్ సిగ్నిఫైస్ సమ్ ఇంపార్టెంట్ మెసేజ్ కాబట్టి మనం ఎలా తెలుసుకోవాలంటే ఒక రూపంలో రాముణ్ణి కృష్ణుణ్ణి మినహాయించి ఒక రూపంగా మనం పరమాత్మని ఆరాధిస్తున్నాము అని తెలుసుకోవాలి తప్ప పరమాత్మకు ఈ రూపము గలదు అని మొదలు పెట్టకూడదు దాని వల్ల లేనిపోని సమస్యలన్నీ వస్తాయి కాబట్టి పరమాత్మ ఎందు ఏ రూపము లేదు స్థూల శరీరము లేదు కానీ మేము ఒక సందర్భాన్ని బట్టి ఒక స్థూల రూపాన్ని ఉపాసిస్తున్నాము అనడంలో తప్పు లేదు అది కరెక్ట్ కూడా సో కాబట్టి స్థూల శరీరాన్ని నిషేధించినారు తర్వాత శుద్ధం నిర్మలం మాలిన్యము లేనిది శుద్ధం అంటే పాజిటివ్ ఏ దానికి నెగిటివ్ మీనింగే నిర్మలం అని అర్థం శుద్ధం అంటే పాజిటివ్ లాగా కనపడుతుంది వాస్తవంలో అది నెగిటివే నిర్మలము అంటే మాలిన్యము లేనిది మాలిన్యము లేనిది అంటే అర్థమేమిటి అదే వరసలో స్థూల శరీర నిషేధము సూక్ష్మ శరీర నిషేధము చేశాక ఇక మిగిలినది కారణ శరీర నిషేధము అదే అజ్ఞానము అజ్ఞానం అనే మాలిన్యము పరమాత్మ ఎందు లేదు కారణశరీర ప్రతిషేధ కారణ శరీర ప్రతిషేధ అది కాబట్టి శుద్ధం అనగా నిర్మలం అనగా అవిద్య అనే మాలిన్యము లేనిది అవిద్య అనగా దట్ దాన్ని ఇంగ్లీష్లో అయితే నిస్సైన్స్ అని ట్రాన్స్లేట్ చేస్తారు ఇగ్నోరెన్స్ అని అన్నా ఇగ్నోరెన్స్ అనే పదంలో సమ్ టాపికల్ మీనింగ్ కూడా ఉంటుంది లైక్ ఐఎమ్ ఇగ్నరెంట్ హౌ దిస్ మైక్ వర్క్స్ అనే దట్ కైండ్ ఆఫ్ టాపికల్ మీనింగ్ ఉంటుంది ఇగ్నరెన్స్ అనే పదానికి నిసైన్స్ అని మీరు వాడినట్లయితే ఇంకా దానికి టాపికల్ మీనింగ్ ఏమి ఉండదు ద ప్రైమార్డియల్ ఇగ్నరెన్స్ సృష్టి నుంచి వస్తున్నటువంటి మౌలికమైన అజ్ఞానం సో అటువంటి మౌలికమైన అజ్ఞానము పరమాత్మందు ఉండదు మనం అనుకుంటాం నేను అజ్ఞానిని అని అనుకుంటాను అనుకుని అనుకోబట్టే వేదాంతాన్ని చదువుకోవడానికి ప్రయత్నం చేస్తాం అంతవరకు బాగానే ఉంది కానీ కొంతసేపు అయ్యేప్పటికీ తెలుసుకోవాలి ఏమని అజ్ఞానము గలదు కానీ అజ్ఞానము నాకు చెందినది కాదు నా స్వరూపమునందు అజ్ఞానము లేదు అని తెలుసుకోవాల్సి ఉంటుంది లేకపోతే ఇంక బతుకున్నంతకాలము మేము అజ్ఞానులము మేము అజ్ఞానులము అలా ఉంటే అది తెలివితేటలు కాదు అది కాబట్టి అజ్ఞానము కలదు మనం దాన్ని అధిగమించాల్సి ఉంటుంది కానీ నా స్వరూపమునందు అజ్ఞానము లేదు ఒకడు బంధ తనకు బంధము గలదు అని భ్రమపడుతూ ఉంటాడు వాడు ఆ బంధ విముక్తికి ప్రయత్నం చేస్తాడు బంధం అవుతుంది అప్పుడు వాడికి తెలుస్తుంది ఏమని తెలుస్తుంది నాకు ఇంతవరకు ఉన్న బంధం ఇప్పుడు తొలగిపోయినది అని తెలుస్తుందా కాదు ఇంతవరకు బంధమున్నదని నేను భ్రమపడ్డాను నేను భ్రమపడిన బంధము అసలు లేనేలేదు అని తెలుస్తుంది అది బంధ విముక్తి యొక్క పద్ధతి అది కాబట్టి అజ్ఞానం వల్లనే బంధము వచ్చినది అజ్ఞానము చీకటి చీకటి అనేది మీరు పొట్లంగా చెట్టు పెట్టడానికి లేకపోతే తోకం వేయడానికి దొరికే వస్తువు ఏం కాదు అది అలాగే అనేది అది అది ఉందంటే ఉంది లేదంటే లేదు ఉంది అంటే చీకటిగా ఉంది అని మీరు ఆ చీకటిలోనే కూర్చొని దుఃఖిస్తున్నారనుకోండి ఉంది చీకటి దీపం వెలిగించేశారు అనుకోండి ఏమైపోయింది చీకటి ఏనే లేదు ఎక్కడికి పోయింది అసలు ఎక్కడికి పోవడానికి ఉంటేగా ఎక్కడికైనా పోవడానికి అలా ఉంటుంది కాబట్టి చీకటి అనేదాన్ని మాయను చీకటి అజ్ఞానము మాయ అవిద్య వీటిని ఇవి అనుభవంలోకి వస్తాయే తప్ప యథార్థంగా ఉన్నవి కావు అనుభవంలోకి వస్తూ ఉంటాయి మీరు దాన్ని ప్రయత్నం చేసినట్లయితే తెలుసుకున్నట్లయితే పోతాయి అంత ఇప్పుడు మీరు ఆలోచించండి మీకు ఏదైనా ఒక భయం వేసిందనుకోండి నీడ చూసి దెయ్యం వండుకుని భయం వేసింది అనుకోండి ఎవడో అక్కడ ఉండే మీకు ధైర్యం చెప్పి వేటర్ లైట్ వేసి అక్కడ నీడ తప్ప దెయ్యం లేదు ఏం లేదని చెప్పగానే మీ భయం ఏమవుతుంది పోతుంది ఎక్కడికి పోయింది పోవడం అంటే ఎక్కడికి పోయింది తెలుసుకోండి అంటే భయం అనేది ఏమీ ఒక ముద్దలాగా ఉండదు అలా భయం ఉంది ఉంది అనుకున్నంతసేపు ఉంది ఇంక ఇప్పుడు భయం లేదు ఎందుకు భయం లేదు భయ హేతువు లేదు కనుక భయము లేదు అని మీరు అనేసుకుంటే పోయిందంటే కాబట్టి భయము అన్నది ఏదో ఉండి స్థిరంగా ఉండిపోయినది కాదు ఎందుకంటే స్థిరంగా ఉన్నదైతే పోదు ఎలా ఉన్నదైతే ఎలా పోతుంది పోవాల లేకుండా కనపడ్డది పోతుంది తప్ప ఉన్నది ఎలా ఇప్పుడు పాము ఉన్నది అని లేని పాము ఉన్నట్లుగా భ్రమ కలిగితే ఆ పాము పోతుంది తప్ప ఉన్న పాము అయితే అలా పోతుంది దాన్ని మాయా అంటారు మాయ అనేది ఉంటుంది అది ఉంది అని చెప్పడానికి వీరు లేదు ఎందుకంటే పోతుంది కనుక లేదు అని చెప్పడానికి వీర్లేదు ఎందుకంటే అనుభవానికి వచ్చి మనల్ని ఇబ్బంది పెడుతోంది కనుక దాన్ని మాయా అన్నారు అనిర్వచనీయము అటువంటిది అజ్ఞానము మొత్తానికి అజ్ఞానము యొక్క సంబంధము పరమాత్మకు లేదు అపాపవిద్ధం పాపము చేత కొట్టబడినది కాదు పదమది పాపేన విద్ధం నా అపాపవిద్ధం ఇక్కడ పాపశబ్దము చేత పుణ్య పాపాలని రెండింటినీ గ్రహిస్తారు ఇక్కడ ప్రధానమైన తేడా సో ఒక కర్మ ఉపాసన సందర్భానికి జ్ఞాన సందర్భానికి భేదం ఏమంటే కర్మా ఉపాసనల సందర్భంలో పాపం వేరు పుణ్యం వేరు పాపము దూరంగా పెట్టాలి పుణ్యమును మనం సంపాదించాలి ఇది ప్రవృత్తి అక్కడ వ్యవస్థగా ఉంటుంది కాబట్టి పాపాన్ని పరిహరించుకుంటూ పుణ్యాన్ని ప్రోగు చేసుకుంటూ మనం బతికేయాల్సి ఉంటుంది ఇది కర్మా ఉపాసనల యొక్క పరిస్థితి కానీ ఆత్మజ్ఞానంలో పరిస్థితి అలా ఉండదు అక్కడ ఇక్కడ పరిస్థితి ఏమిటంటే మీరు పుణ్యాన్ని ప్రోగు చేస్తుంటే దాంతోపాటు కొద్దో గొప్ప పా పాపం కూడా ప్రోగుపడుతూ ఉంటుంది కాబట్టి కేవలము పుణ్యాన్ని ప్రోగు చేయటం పాపాన్ని సర్వాత్మన పరిహరించుట సంభవమే కాదు నెంబర్ వన్ అదొక ఫస్ట్ పాయింట్ అంటే జ్యోతి అగ్ని ధూమేన అగ్ని ఇవావృత వెలిగించారనుకోండి మంట ఆ వేడి ఆ వెలుగు మీకు కావాలి కానీ దాంతోపాటు కొంత పొగ తప్పదు మాకు వెలుగు వేడి కావాలండి పొగ అక్కర్లేదంటే కుదరదు పొగ వస్తుంది అలాగే మాకు పుణ్యమే కావాలి పాపం వద్దు అంటే పుణ్యంతో పాటు కొంత పాపం కూడా ఉంటుంది సర్వారంభాహి దోషేణ ధూమే నాగ్ని కాబట్టి ముందు నెంబర్ వన్ పుణ్యకర్మ ఎందు కూడా పాపం ఉంటుంది పుణ్య పాపాలు కలిసి ఉంటాయి హెచ్చు తగ్గుల తేడా నెంబర్ వన్ నెంబర్ టూ బంధించేది పాపము మాత్రమే కాదు పుణ్యము కూడా ఈ రెండు పాయింట్లు తెలుసుకుంటే ఇప్పుడు మనం ఏం చేయాల్సి ఉంటుంది పెంచుకుంటూ పాపాన్ని తగ్గించుకోవడము అనే అనే పాలసీ వర్కౌట్ కాదు నమస్కారమరమ్మంట ఆ పాలసీ వర్కౌట్ కాదు మరి వర్కౌట్ అయ్యే పాలసీ ఏమిటి పుణ్యపాపములకు అతీతమైన ఆత్మతత్వమును చేరుక అది వర్క్అవుతాం కాబట్టి ఈ కారణం చేత ఎప్పుడూ పాపశబ్దం చేత ఉపనిషత్తులలో పుణ్యపాపములు రెండింటికి గ్రహణమే ఉంటుంది పాపం ఒక్కటే కాదు పాపము పుణ్యము కూడా అంచేతనే అపాపవిద్ధం అంటే ధర్మాధర్మ పరివర్జిత ధర్మాధర్మాది పాపవర్జితం అంటారు చూడండి ఆయన పాపశబ్దానికి అర్థం ఏం చెప్పారంటే ధర్మము అధర్మము అనేది ఒక పాపము ధర్మము అధర్మము అనే ద్వంద్వము అది ఒక పాపము ధర్మాధర్మాలని బట్టి వచ్చే పుణ్యము పాపము అనేది రెండవ పాపము వాటిని బట్టి వచ్చే సుఖము దుఃఖము అది ఇంకొక పాపము వాటిని బట్టి కలిగే రాగద్వేషములు ఇంకొక పాపము ఇవి పాపాలన్నీ ఈ ద్వంద్వాలన్నీ పాపములు ఈ పాపములేవి కూడా ఆత్మస్వరూపమునందు లేవు ఇక ఆయన ఒక విషయాన్ని చెప్తున్నారు శుక్రం ఇదీ వచాంసిం పరిణేయామ్యా కవిర్మనీషీనా ఉపసంహారా సహాని మొదలైంది మంత్రం సహ అంటే ఆత్మ పుల్లింగం పర్యగాది క్రియాపదం కవి మనీషి అని ఆ వాక్యం పూర్తయింది పరిభూ స్వయంభూ అక్కడతో ఆ వాక్యం పూర్తయింది కాబట్టి వాక్యం ఉపక్రమంలో సహా పుల్లింగము ఉపసంహారంలో కవి మనీషి పరిభూహు స్వయంభూ పుల్లింగాలు కనబడుతున్నాయి గనక మధ్యలో ఉన్న అకాయం అవరణం అస్నావిరం శుద్ధం అపాపవిద్ధం అనే నపుంసక లింగాలన్నిటినీ పుల్లింగాలుగా మార్చుకోవాలి తెలిసిందండి కాబట్టి లింగము నాకు ఉండదు ఒక నాకు అమెరికా నుంచి ఫోన్ చేశారు ఏమంటే బ్రహ్మ గురించి కొన్ని నామాలు రాయాలనుకుంటున్నాను బ్రహ్మ యొక్క నామాలను లిస్ట్ కింద పెట్టాలనుకుంటున్నాను ఇవి ఏ లింగంలో ఉండాలని నేను అడిగా అంటే నిన్న నువ్వేం చెప్తా చేయకాయా సంస్కృతం లో లింగము వర్డ్ స్పెసిఫిక్ కానీ మీనింగ్ స్పెసిఫిక్ కాదు సంస్కృతంలో లింగం వర్డ్ని బట్టి ఉంటుందో తప్ప మీనింగ్ని బట్టి ఉండదు ఇప్పుడు ఉదాహరణకి కళత్రం అని కళత్రం అంటే భార్య అని అర్థం కానీ లింగము నపురుషక లింగం దారాహంటే భార్య అని అర్థం లింగం పుల్లింగం తర్వాత శిలా అంటే బండరాయి అని అర్థం కానీ లింగము స్త్రీలింగం కాబట్టి ఇక్కడ ఆ పదానికి లింగం తప్ప అర్థాన్ని బట్టి లింగము కాదు కాబట్టి మీరు నామాలు మీరు ఆ మాత్రం సంస్కృతాన్ని ముందు పట్టుకోండి కొద్దిగా సంస్కృతాన్ని మీరు తెలుసుకుంటే తర్వాత నామాలు రాయచ్చు సంస్కృతం తెలియకుండా నామాలు సంస్కృతంలో రాసేస్తాము అంటే కొంత ఇబ్బంది వస్తుంది కదా బట్ ద పాయింట్ ఈజ్ మీ ప్రయత్నం చాలా ప్రశంసనీయము మీరు ఆ పదాన్ని బట్టి లింగం ఉంటుంది తప్ప నామాన్ని అర్థాన్ని బట్టి లింగం ఉండదు కాబట్టి ఆ బ్రహ్మ యొక్క నామములు పుల్లింగంలో ఉండొచ్చు స్త్రీలింగంలో ఉండొచ్చు నపురుషకలింగంలో కూడా ఉండవచ్చును ఓకే మరి ఇక్కడ ఏం చేద్దాం ఇక్కడ ఆరంభము అంతము కూడా పుల్లింగంలో ఉంది కాబట్టి మధ్యలో ఉండే న పురుషకలింగ పదాలని పుల్లింగాల మార్చుకోండి ఎందుకంటే అకాయం ఆత్మ అంటే బాగుండదు అకాయ ఆత్మ ఓకే కాని నిత్య నిత్య నపూంసకమైన చోట అలా అనొచ్చు వాసుదేవ మమ మిత్రం వాసుదేవుడు అనే ఆయన నాకు స్నేహితుడు అక్కడ వాసుదేవలింగం మిత్రం నపూంసకలింగం ఎందుకంటే మిత్రుడు అనే అర్థంలో మిత్రశబ్దం నిత్యనపుంశకం నిచ్చిన పుంసకములైనప్పుడు ఇంకా లింగం సమానం ఉండాలనే రూల్ ఉండదు ఇక్కడ అలాంటి పరిస్థితి కాదు అకాయ అన్నది అకాయం బహువ్రీహి సమాసం అది ఈ పుల్లింగంలో ఉండొచ్చు నాపుషకలింగంలో ఉండొచ్చు స్త్రీలింగంలో ఉండొచ్చు అలాగే వెరైట్ వేరియేషన్ ఉన్నప్పుడు మీరు విశేష్యము ఏ లింగంలో ఉందో విశేషణం కూడా అదే లింగంలో ఉండాలి అనే నియమం కాబట్టి ఆ నియమాన్ని మీరు పాటిస్తూ ఈ పదములనన్నిటినీ పుల్లింగాలుగా మార్చుకోండి అంటే ఎలాగా ఆ కాయ అవ్రణ అంతకుముందు శుక్రహ అస్నావిర శుద్ధ అపాపవిద్ద అని అలా మార్చుకోమని ఆయన మనకి సలహా చెప్పారు మంచిది అక్కడ ఆ విశేషణాలు పూర్తయ్యాయి ఇక కవి కవి కవి అంటే మామూలుగా క్రాంతదర్శి అని అర్థం ఆయన ఇస్తున్నారు క్రాంతదర్శి అది ఇప్పుడు చూడండి సూర్యుడు ఉదయిస్తున్నాడు సూర్యుడు ఉదయిస్తూ ఉంటే మామూలు మామూలు వాడు సామాన్యుడు తెల్లారింది ఇంకా ఆఫీస్కి వెళ్ళాలి అనుకుంటాడు వాడికి అంతకంటే కనపడదు అంతే అంత మాత్రమే చూడగలుగుతాడు అంటే ఇంద్రియముల ద్వారా ఎంత చూడ చూడడానికి అవకాశం ఉందో అంతే చూడగలుగుతాడు కవి సామాన్యుడు పండితుడు ఈ ఉదయము అస్తమయము వీటికి సంబంధించిన ప్రక్రియ కూడా తెలుస్తూ ఉంటుంది పండితుడికి కానీ కవి ఈ ఈ సామాన్యుని ఇంద్రియ జ్ఞానం కంటే పండితుడి యొక్క పాండిత్య జ్ఞానము బుద్ధికి చెందిన జ్ఞానము కంటే అతీతమైన సత్యాన్ని కవి దర్శిస్తాడు కాబట్టి కవికి క్రాంతదర్శి అని పేరు ఉదాహరణకి కవి ఎలా దర్శించాడో చెప్తాదనండి సూర్యుడు ఉదయిస్తున్నాడు కదా ఉదయిస్తుంటే కవి అన్నాడు అసౌయో వసర్పతి నీలగ్రీవో విలోహిత నేను వినుంటారు రుద్ర రుద్రాధ్యాయంలో అసౌ సూర్యహ అవసర్పతి ఈ సూర్యుడు పైకొస్తున్నాడే ఈయనే ఆ పరమాత్మ ఎటువంటి పరమాత్మ నీలగ్రీవహ విలోహిత నల్లని మెడ అంత ఎర్రని రంగు కలిగినటువంటి పరమాత్మ అంటే జగ బ్రహ్మాండమే పరమాత్మ ఆ బ్రహ్మాండకి ఆ బ్రహ్మాండమే శరీరముగా గల పరమాత్మకు కంఠమేమిటి ఆకాశమే కంఠం ఆకాశం ఈ కంఠము ఆజ్ఞాచక్రం ఆకాశం కంఠం అంటే ఆకాశంగా ఇక్కడ లోపల ఆకాశమే కంఠము ఈ కంఠములో ఎలా ఉంది అంతటా ఎర్రగా ఉంది ఆకాశము సంధ్యారాగము ఉదయించే సమయంలో ఎర్ర ఎర్రగా ఉంటుంది కాబట్టి ఈ ఆకాశం అంతా ఎర్రగా ఉంది కానీ మధ్యలో అక్కడక్కడ నల్లని మేఘములు ఉన్నాయి అదే ఆయన కంఠం నిరగ్రీ ఓ విలోహిత అని మంత్రం ఈ మంత్రాన్ని దర్శించిన వాడు కవి అది కవికి పండితుడికి సామాన్యుడికి ఉండే భేదము ఈ ఆత్మస్వరూపము ఇది కవి అంటే క్రాంతదర్శి మామూలుగా మీరు కంటితో చూసి అదే సత్యం అనుకుంటే అది మీరు ఆత్మస్వరూపాన్ని చేరుకోలేరు లేదా బుద్ధితో పాండిత్యాన్ని సంపాదించి పాండిత్యం అంటే లౌకిక విషయాలకు సంబంధించినటువంటి విజ్ఞానాన్ని సంపాదించి ఇది జ్ఞానము అనుకున్నా మీరు ఆత్మస్వరూపాన్ని చేరుకోలేరు ఈ రెండింటికి అతీతమైన ఏ శుద్ధ చైతన్యము కలదో అది ఏ ఆత్మ కవి ఓకే క్రాంతదర్శి క్రాంతదర్శి అంటే ఇందీయమతిక్రాంత సో దర్శనం ఏది ఇంద్రియములకు అతీతమో క్రాంతాంటే దాటిపోయిన దాన్ని చూచుట ఏది దాటిపోయినది ఇంద్రియములను దాటిపోయినదాని చూచుట క్రాంత దాన్ని క్రాంత దర్శనము అన్నారు సో ఈ ఆత్మ చైతన్యము అట్టిది ఇప్పుడు దీన్ని ఎలా చెప్తారంటే కవిష అన్న దానికి చూడండి కంటితో చూసేదానిని ప్రత్యక్షము అంటారు కంటికి కనబడని దానిని పరోక్షము అంటారు ప్రత్యక్షం అంటే కంటికి ఎదురుగా ఉన్నదాని అని అర్థం ప్రతి అక్షం అక్షం ప్రతి అక్షం అంటే కన్ను కన్నుకు ఎదురుగా అంటే కన్నుకు ఎదురుగా ఉండేదాన్ని ప్రత్యక్షం కన్నుకి దూరంగా ఎక్కడో అంటే కంటికి కనపడకుండా ఉండేదానిని పరోక్షం అని ఉదాహరణకి స్వర్గము ఇత్యాదులు పరోక్షము మనమే చూసామా పెట్టామా పరోక్షం ఇప్పుడు మీ మనస్సు ఎలా ఉంది మీ మనస్సు ఎలా ఉంది ఉల్లాసంగా ఉన్నది ఇప్పుడు మీ మనస్సు యొక్క ఉల్లాసము మీకు తెలిసింది కదా అది ప్రత్యక్షమా కాదు కంటు పొందున్నది కాదు పొని పరోక్షమా పరోక్షము కాదు మీకు ప్రత్యక్ష మీకు స్పష్టంగా తెలుస్తూ ఉన్నది కాబట్టి మీ మనస్సు యొక్క స్థితిగతులు అవి ప్రత్యక్షము కావు పరోక్షము కావు వాటికి ఓ పేరు పెట్టారు అపరోక్షము అని పెట్టారు అపరోక్షము మనస్సులో ఉండే సుఖము దుఃఖము మనస్సు ఒకప్పుడు అల్లకల్లోలంగా ఉంటే ఆ స్థితి మరి ఒకప్పుడు శాంతంగా ఉన్నప్పుడు ఆ శాంతావస్థ ఇవన్నీ కూడా మీకు తెలుస్తూ ఉంటాయి కానీ అవన్నీ ప్రత్యక్షములు కంటికి ఎదురకుండా ఉన్నవి ఎక్కడో ఉన్నవి కావు కాబట్టి వాటికి వేరే స్పెషల్ కేటగిరీ అపరోక్షము ఇప్పుడు ఈ మనస్సులో ఉండే స్థితిగతులను తెలుసుకుంటూ ఉండే ఏ చైతన్యము సాక్షి చైతన్యము గలదో అది అపరోక్షము కంటే అతీతమైనది దాన్ని సాక్షాద అని అంటారు అది అపరోక్షమునకు సాక్షి గనుక సాక్షాదపరోక్షము అగో అది ఆత్మచైతన్యము అది కవి అంటే అపరోక్షమును కూడా అతి అపరోక్షముకు కూడా అతీతమైన జ్ఞానస్వరూపము గనుక దానికి కవి అని పేరు ముంచేతనే ఆత్మస్వరూపాన్ని తెలియడానికి పాండిత్య జ్ఞానం సరిపడదు ప్రత్యక్ష జ్ఞానం ఎలాగా సరిపడదు ప్రత్యక్ష జ్ఞానం అంటే ఎలాగా ఇప్పుడు మీరు దేవుణ్ణి చూడాలి అంటే ఏం చేస్తారు బస్సు రైలో ఎక్క ఎక్కడికో వెళ్ళి చూసొస్తారు అంటే మీకు దేవుడు ఏమైపోయినట్టు ఇప్పుడు ప్రత్యక్షమైపోయాడు అది ఉంటే ఉపాస్య రూపమే తప్ప అది యథార్థ స్వరూపం కానే కాదు తర్వాత పోతే దేవుణ్ణి మీరు మనస్సులో భావన చేస్తారు మీకంటే భిన్నంగానే మీరు భావన చేయాల్సి ఉంటుంది అప్పుడు కూడా దేవుడికి నాకు భేదం ఉన్నంత వరకు అది యథార్థమైన దేవుడు కానే కాదు చిన్న ఏనోపనిషత్తులో వచనాలు వింటే చాలా కొరడాతో కొట్టినట్టుంటాయి వచనాలు తదేవ బ్రహ్మత్వం విద్ధి ఉపాసతే ఉపాసతే బహువచనం ఈ జనులందరూ ఇది ఇది ఇది అని ఉపాసిస్తున్నారే అది కానే కాదు బ్రహ్మ అది ఏది బ్రహ్మ తదేవ బ్రహ్మత్వం విద్ధి మనసాన మనుతే ఏది మనస్సుతో మనిషి సంకల్పించ జాలడో ఏనా ఏనాహు మనోమతం దేని చేతనే మనస్సు సంకల్పము వికల్పము మొదలైన ప్రక్రియలను చేస్తూ ఉండగలుగుతోందో అంటే మనస్సుకి మూలంలో ఉండి మనస్సును ఏది నడిపిస్తోందో తదేవ బ్రహ్మత్వం వృద్ధి అదియే బ్రహ్మాన్ని తెలుసుకో నేదం ఎదిదం ఉపాసతే అంచేతనే కేనోపనిషత్తు గమ్ముని అలా ఊళ్ళో ఊరి మీద కొన్ని పాఠం చెప్పరు ఎందుకంటే పాపం వాళ్ళు ఏదో ఉపాసన చేస్తుంటే వెళ్ళి వాళ్ళనేమో కాదనాల్సి ఉంటుంది కాబట్టి కాద మరి శ్లోకం మొదలుపెట్టాక చెప్పక తప్పదు కానీ తప్ప అర్థం చెప్తామా వేరే అర్థం చెప్ప కొంతమంది ఆపని కూడా చేస్తారు లేదా ఉపాసతే అంటే ఇగో ఈ వాళ్ళందరూ ఉపాసన చేస్తున్నారు అది కాదు మనం ఉపాసన చేస్తున్నదే కరెక్ట్గా చెప్తారు దానికి అర్థం అది ఎలా దొరుకుతుంది ఆ మంత్రాన్ని హ్యాండిల్ చేయటంలో ఇబ్బంది ఉన్నది కాబట్టి ఆ రకమైన స్థాయికల విద్యార్థులకు మాత్రమే దాన్ని పాఠం చెప్తారు కాబట్టి వేదాంత విద్యార్థులు కూడా మనము మన బుద్ధి ఎందలి ఆ పదును ఆ శక్తితో ఈ ఆత్మతత్వాన్ని పట్టేసుకుందాము అని అనుకుంటే వాళ్ళు ఫెయిల్ అయిపోతారు బుద్ధి ఎందలి పదునుతో వ్యాకరణాన్ని పట్టేసుకుందాము అంటే దొరికేస్తుంది నేను సందేహం కాదు కానీ ఆత్మతత్వం దొరకదు ఎందుకంటే బుద్ధికి కూడా అతీతమైనది కవిహీ కాబట్టి అధ్యయతమే ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలనుకున్నవాడికి కొన్ని క్వాలిఫికేషన్స్ అవసరం అవుతాయి కొన్ని ఫండమెంటల్ క్వాలిఫికేషన్స్ అవసరం అవుతాయి నేను మీతోటి ప్రేమతో చెప్తున్నా ఇటువంటి విషయాలు ఉన్నాయి లేకపోతే మామూలుగా ఆ టెక్స్ట్ ముందుకు తీసుకువెళ్ళడానికి ఇంత లోతుకు వెళ్ళక్కర్లేదు నెంబర్ వన్ మీలో ఒక రివల్యూషనరీ జీల్ ఉండాలి ఒక రివోల్టింగ్ లక్షణం ఉండాలి ప్రతిదానికి డూడు బసవన్న అంటూ తల ఊపుకుంటూ వినయంగా ఉండిపోతాను నేను అదే బాగుంటుంది అని కన్సర్వేటివ్గా ఎందుకంటే కన్సర్వే కన్జర్వేటిజంలో అదే కన్సర్వేడ్గా ఉండడంలో దేర్ ఈజ్ నో డిస్కవరీ మీరు కన్సర్వేటివ్గా ఉంటే డిస్కవరీ ఉంటుంది సో వాయువు అనగానేమి అంటే రూపరహిత స్పర్శవాయు అని కంఠ ఎక్కడో వాక్యం ఉంటుందో అది కంఠస్థం చేసి కూర్చుంటే ఇంక వాడి జీవితంలో డిస్కవరీ ఉంటుంది కాబట్టి ఆ ఉన్నదాంతో కాలక్షేపం చేసుకుందాము ధోరణి దాన్ని కన్జర్వేటిజం అనేది ఉంటారు దాంట్లో డిస్కవరీ ఉండదు ఇప్పుడు చెట్టు మించి పండు పడిన ఎప్పుడూ పడుతూనే ఉంటాయి ఉంది అనుకున్నవాడు న్యూటన్ అలా అనుకున్నట్లయితే లా ఆఫ్ గ్రావిటేషన్కి తెలిసేది కాదు అసలు ఎందుకు పడుతోంది చెట్టు మించి పండు కిందకి ఎందుకు పడుతోంది పైకి ఎందుకు వెళ్ళట్లేదు అని ఆలోచించాడు ఆయన అప్పుడు మొత్తం అంత విషన్ అంతా అతనికి సాక్షాత్కరించాడు కాబట్టి డిస్కవరీ అన్నది కన్సర్వేటివ్గా థింక్ చేసేవాడికి డిస్కవరీ ఉండదు ఆ కన్సర్వేటివ్ ఐడియాస్ని క్వశ్చన్ చేసి ఒక కొత్త పుంతలు బుద్ధి కొత్త పుంతలు తొక్కే సందర్భంలో మాత్రమే డిస్కవరీ ఉంటుంది కాబట్టి that kind of revolutionary zeal revolutionary and anabhrayam velan titti vallan titti political parties vetarakanga edo debalat modalabetti i am not talking of that kind of revolution that inner revolution bloodless revolution inner revolution adi unnavadiki maatrame atma tattvam vagatna avutundi but shankara charjulu gurinchi meer edana kathalu vinnaru ankonde taddlo meeku em artham avutundi ayina padu varuku unde atuvanta bhavajala nanthe kuda parikshakku petti దాని నుంచి ముందుకు వెళ్ళిపోయాడు ఆయన ఆయన అదే పట్టుకుని ఉండలేదు భర్తృప్రపంచాచార్య మొదలైన వాళ్ళందరూ కూడా ఎవేవో ఉపనిషద్ వ్యాఖ్యానాలన్నీ లభ్యంగా ఉన్న వాటినన్నిటినీ కూడా ఆయన సుతరాము పక్కన పెట్టేసి ముందుకు వెళ్ళిపోయాడు ఆయన ఆయన రెవల్యూషన్ గ్రేట్ రెవల్యూషన్ కానీ ఆ తర్వాతి కాలంలో ఆయన్ని మళ్ళీ ఆర్థడాక్సి కింద మనం మార్చుకున్నాం అది వేరే సంగతి బట్ ఇన్ హిస్ టైమ్ హీ వాజ్ రెవల్యూషన్ అది స్వామి వివేకానంద ఈజీయే రెవల్యూషనరీ అది ఈజీయే కన్జర్వేటివ్గా యూ థింక్ అబౌట్ ఇట్ రెవల్యూషనరీ యాక్సెప్ట్ వాట్ ఈజ్ ఈ క్వశ్చన్స్ శంకర భాష్యాన్ని కూడా క్వశ్చన్ చేసి పరిస్తుంది అంటే దాంట్లో శంకరుణ్ణి తక్కువ చేశారనే అభిప్రాయం కాదు దట్ కైండ్ ఆఫ్ రెవల్యూషనరీ జీలు ఉండాలి ఉండకో ఉపనిషత్తులో నాయమాత్మ బలహీనైన లభ్య అన్న వాక్యం ఉన్నది బలహీనుడికి ఆత్మ దొరకదు అని ఈ మాట వివేకానంద కోర్ట్ చేశాడు బాగా బలం కండలు పెంచండి రే బలహీనుడికి కూడా దొరకదు అని చెప్పాడు అంటే అప్పుడు ఎవడో ఒక విద్యార్థి అన్నాడు బలహీన వివేక బలహీన అని చెప్పారు శంకరాచార్యులు కండలు పెంచడం గురించి చెప్పలేదు ఆ మాట అనలేదు ఆయన వివేక బలం ఉండాలని చెప్పారు అని ఎవడో కౌంటర్ చేశాడు చేస్తే ఆయన అలా చెప్తే చెప్పాడు నేను ఎలా చెప్తున్నాను చేయండి ఆపెని ఆయన దట్ ఈస్ ది స్పిరిట్ అంటే శంకరుడు చెప్పిన సందర్భం తప్పేమీ కాదు బలం అంటే వివేక బలమే కానీ ఈయన కాంటెక్స్ట్ ఒక పర్టికులర్ కాంటెక్స్ట్లో మీరు ఇలాగ నీరసంగా రోగిష్టివాళ్ళలా ఉంటే మీకు ఆత్మస్వరూపం ఏం తెలుస్తుంది మంచి కండాలు పెంచండి అనే కాంటెక్స్ట్లో ఆయన మంత్రాన్ని కోట్ చేశాడు కోట్ చేసి హిస్టే హిస్ బై దాట్ హి డి నాట్ బడ్జ్ ఫ్రమ్ హిస్ కొటేషన్ కాబట్టి ఆ విధమైన రెవల్యూషనరీ అంటే రెవల్యూషనరీ జీల్ అంటే పెద్దలనే అవమానించడము యోగ్యమైన దానిని త్రోసిపుచ్చడము అని మాత్రం మీరు భ్రమపడవద్దు ప్రతి దానిని పరీక్షకు పెట్టే లక్షణం ఉండాలి నెంబర్ వన్ నెంబర్ టూ మీరు ఎప్పుడైతే రివోల్ట్ ఫుల్ నేచర్ ఉంటుందో మీకు సొసైటీలో రెస్పెక్టబిలిటీ ఉండదు మీరు యూ వాంట్ బి రెస్పెక్టెడ్ బై దిస్ సొసైటీ ఇప్పుడు ఉదాహరణకి నేను చొక్కా ఒకటి ఉడుకుని మీదకి వెళ్ళాను అనుకోండి నాకు రెస్పెక్ట్ ఉండదు దర్ యాజ్ చేతలో దండం పట్టుకుని పాముకోళ్ళు వేసుకుపోతున్నాను అనుకోండి నా చుట్టూ పది మంది శిష్యులు ఓ కావాల్సినంత వర్గం ఉంటుంది కాబట్టి సొసైటీకి ఒక మోడల్ ఉంటుంది సొసైటీ యొక్క సైకిలో ఓ మోడల్ ఉంటుంది సన్యాసి అంటే ఇది మోడల్ అని మోడల్ ఉంటుంది ఆ మోడల్లో ఫిట్ అయిపోయిన వాడికి సొసైటీ యొక్క రెస్పెక్టబిలిటీ వస్తుంది ఆ మోడల్లో ఎవడు ఫిట్ కాడో వాడు హీ డజంట్ గెయిన్ రెస్పెక్టబిలిటీ అండ్ గేర్ హూ సో ఎవర్ వాంట్స్ రెస్పెక్టబిలిటీ ఇన్ ది సొసైటీ విల్ నాట్ గెట్ ఆత్మజ్ఞానం నెంబర్ టూ కాబట్టి మీరు ఆ వీక్నెస్ ఉంటుంది వీక్నెస్ ఎలా ఉంటుంది ఇదిగో ఇది శివరాత్రి లేకపోతే ఇది రామనవమి నేనేమో గొప్ప సన్యాసిని నన్ను అందరూ కూడా ఈరోజు నాకు అందరూ నాకు ఫస్ట్ ప్లేస్ ఇవ్వాల్సి ఉంటుంది అనే ఒక ఫీలింగ్ కనుక ఉన్నట్లయితే అది వీక్నెస్ ఆ వీక్నెస్ ఆత్మజ్ఞానానికి అడ్డుగా నిలుస్తుంది ఎనీవే సో రెస్పెక్టబిలిటీ కోసం ఫ్రాకులాడరాదు దీన్ని లోకేషణ త్యాగము అంటారు నెంబర్ టూ నెంబర్ త్రీ వెరీ క్రియేటివ్ ఇంటెలిజెన్స్ ఉండాలి ఊరికే పుస్తకాల్లో ఉన్నది వల్లి వేసే ఇంటెలిజెన్స్ సరిపడదు అది ఇంకో రకం ఇంటెలిజెన్స్ ఆ ఇంటెలిజెన్స్ సరిపడదు క్రియేటివ్ ఇంటెలిజెన్స్ ఉండాలి అంటే కొత్త ఆ మాటే చెప్పిన చెప్తున్నాను ఉన్నదాని తెలుసుకునే ప్రయత్నంతో బాటుగా కొత్త కొత్త విషయాలను ఆవిష్కరించడానికి కూడా సంసిద్ధంగా ఉంటూ ఆ దిశలో లోతుగా పరిశీలించేటువంటి మాత్రమే ఆత్మస్వరూపము అవగాహనకు కాబట్టి ఇన్ని కారణాలుగా ఆత్మతత్వానికి కవి అని విశేషణం వేశారు అది క్రాంతదర్శి అంటే ఈ సుఖ దుఃఖములు ఈ పుణ్యపాపములు వీటికి అన్నిటికీ అతీతమైనటువంటి ఇంద్రియ గోచరమున ఇంద్రియములను అతిక్రమించి ఉండేటువంటి దర్శనము అని ఇంకో మాట అంటారు టీకాగారులు మామూలుగా మనం దేనిని చూచిన భూతకాలము భవిష్యత్ అనే కాలము యొక్క ప్రవాహంలో మీరు చొప్పించి మీరు ప్రతిదీ పరిశీలిస్తూ ఉంటారు ఇప్పుడు జగత్తు అనుకోండి ఇప్పుడు మామిడి మామిడి చెట్టు అనుకోండి ఎలా చూస్తారు మావిడి చెట్టుకేసి ఇదిగో చైత్రమాసం రాబోతోంది కాబట్టి పూత పూసింది చేతుల వైశాఖాల్లో ఇది కాయలు అవుతాయి మనకు పంట మామిడి పళ్ళు చేతికి వస్తాయి అన్నట్టుగా చూస్తారు మామిడి చెట్టుని అంటే కాలప్రవాహంలో మామిడి చెట్టుని కూర్చోబెట్టి చూస్తారు కోకిల కూసిందనుకోండి అదిగో కోకిల కూర్చుంది ఏప్రిల్ నెల వచ్చిందన్నమాట ఇది ఏప్రిల్ మేలోలో కూర్చుంది అని ఓ పద్యం ఒకటి దాని మీద అల్లుకుని కూర్చున్నారనుకోండి అంటే మీరు కోకిల దాని కోత వీటన్నిటినీ కూడా కాల ప్రవాహంలో ప్రవేశపెడతారు కాలం యొక్క ఫ్లోలో దాన్ని కూర్చోబెట్టి ఆ రకంగా చూస్తారు అంటే అర్థం ఏంటి కాలము అనే ప్రసన్ ఆ ప్రసమ్ ప్రసన్ బుద్ధి ఎందు బాగా దృఢంగా ఫిక్స్ అయి ఉంటుంది ఆ ప్రసంలోంచి మీరు చెట్టుని చూసినా ఆ ప్రసంలోంచి చూస్తారు ఆ పక్షిని చూసినా అదే ప్రసంలోంచి చూస్తారు అలాగే మనిషి జీవితాన్ని మీరు చూడండి జీవితాన్ని ఏ ప్రసంలోంచి చూస్తాడు నేనేమో రిటైర్ అయిపోయాను ఇప్పుడేమో ఇంకో కొంతకాలం బతుకుతాను ఈ బతుకున్నంతకాలంలో ఈ పనులు పూర్తి చేయాలి దాంట్లో వేదాంతం ఒకటి పూర్తి చేయాల్సిన పనుల్లో ఈ పిల్లలందరినీ పైకి తీసుకురావాలి ఈ ఆస్తిపాస్తులను ఎలా భద్రం చేయాలి ఈ వేదాంతాన్ని కూడా సెటిల్ చేసేయాలి అని ఈ విధంగా ఆ కాల భాగంగా మీరు జీవితాన్ని చూస్తారు దాంతో మీకు జీవిత రహస్యం తెలియదు ఎందుకంటే జీవితము అంటే ప్రాణము ప్రాణమునందుకు కాలం ఉండదు ప్రాణశక్తి కాలములకు అతీతంగా ఉంటుంది అది పుట్టదు గెట్టదు అది కాల ప్రవాహంలో అంతర్గతము కాదు కాలానికి అతీతంగానే ఉంటుంది అంచేతనే మీరు శ్వాసను పరిశీలించినప్పుడు శ్వాసలో మీకు అనుభవం కాలాతీతమైన స్థితి అనుభవానికి వస్తుంది ఎందుకంటే శ్వాసలో కాలం ఉండదు వెరాజ్ థాట్లో కాలం ఉంటుంది చెట్టు అనగానే దాంట్లో కాలం ఉంటుంది శ్వాసలో కాలం ఉండదు కాబట్టి మీరు ఎంతవరకైతే కాలము యొక్క ప్రవాహము అనే ప్రెజం ద్వారా మీరు జగత్తుని జీవితాన్ని తనను మనిషి చూసుకుంటాడో అంతవరకు వాడికి ఆత్మతత్వము అనుభవానికి రాదు ఎందుకంటే ఆత్మతత్వము కవి కాలములకు భూత వర్తమాన భవిష్యత్ కాలములకు అతీతమైనటువంటి తత్వము క్రాంతమైన దర్శనం కనుక కాబట్టి ఎలా చూడాల్సిన కోకల కూసిందనుకోండి మీరు ఆ కోకిల యొక్క కోతను ఆ క్షణంలో దాని ఇందల మాధుర్యాన్ని మీరు గుర్తించాలి తప్ప దానికి ఏప్రిల్ మే వసంత ఋతువు అనే దానికి కాల సంబంధం లేకుండా మీరు దర్శించగలిగితే ఒక అత్యంత విలక్షణమైన సౌందర్యం మీకు అనుభవానికి వస్తుంది ఆ అనుభవంలో నేను వినేవాడను అది కూస్తోంది నేను వింటున్నాను అనే ద్వైతం కూడా మరుగున పడిపోతుంది ఆ ఒక ఆ కోకిల కోతకు ఆత్మస్వ నా ఆత్మకు ఏదో ఒక చెప్పశక్యము కాని అనుబంధము గలదు అనే అనుభవం వస్తుంది ఈ అనుభవం మీకు రావాలి మీరు కాలము అనే ప్రెసంకే అతీతంగా వెళ్ళినప్పుడు మాత్రమే మీకు లభిస్తుంది ఆలోచించండి కాలం కంటిన్యూటీ ద విషన్ ఆఫ్ కంటిన్యూటీ అంటే కంటిన్యూటీ అనే విధంగా మీరు ఆలోచించినంత కాలము మీకు జీవితం యొక్క రహస్యం అనుభవానికి రాదు కంటిన్యూటీ అంటే ఏమిటి నేను రిటైర్ అయ్యాను ఇంకా ఇరవై ఏళ్లు బతుకుతాను ఈ లోపల ఈ ప్లాన్ లో ఇది దట్ ఈస్ కంటిన్యూటీ ద సైకాలజీ ఆఫ్ కంటిన్యూటీ తర్వాత నేను ఈ సంపాదన అంతా చేశాను పిల్లలకి పిల్లలు అనుభవిస్తారు అది సైకాలజీ ఆఫ్ కంటిన్యూటీ నేను వీడు కొడుకును కనుక్కున్నాను వీడు నేను చచ్చిపోయిన తర్వాత నాకేమో తగ్దినం పెడతాడు నేను స్వర్గానికి వెళ్ళిన ఈ పిండాలు నాకు వస్తూ ఉంటాయి దట్ ఈజ్ ఆల్సో ద సైకాలజీ ఆఫ్ కంటిన్యూటీ లౌకికమైన దృష్టి సైకాలజీ ఆఫ్ కంటిన్యూటీయే ఈ రకమైన కర్మకాండకి సంబంధించిన దృష్టి కూడా ఈ యజ్ఞం చేస్తే నేను స్వర్గానికి పోతాను దట్ ఈస్ కంటిన్యూటీ ఐ విల్ కంటిన్యూ టు ఎగ్జిస్ట్ ఇన్ ది హెవెన్ దట్ ఈస్ ది స్పిరిట్ ఆఫ్ కంటిన్యూటీ సో ఈ విధంగా ద థింగ్ ద సైకాలజీ ఆఫ్ కంటిన్యూటీలో ఉన్నంత వరకు వీడికి ఆత్మతత్వం అనుభవానికి రాదు మరి ఆత్మజ్ఞానం అంటే ఏమిటనుకుంటున్నారు ఇది మన మన తా తాత తల్లి తల్ని సంపాదించి ఆస్తిపుచ్చుకోవడం ఉంటుంది అనుకుంటున్నారా ఆయనే దీంట్లో ఇన్ని ఇన్ని లోతైన అంశములు గలవు కవి శబ్దంలో ఇంతటి అభిప్రాయము గలదు కళాతీతమైన తత్వము అని అభిప్రాయం మళ్ళీ మొత్తం మీ కేటగిరీలన్నీ చెప్తా కంటికి ఎదురుకుండా కనపడేది కన్ను అంటే ఇంద్రియముడు కన్ను ఉపలక్షకం కన్ను చెవి ఇత్యాది ఆ ఇంద్రియమునకు అభిముఖంగా ఉండేది ప్రత్యక్షం ప్రతి అక్షం ఇంద్రియములకు దూరంగా ఉండేదానిని పరోక్షం స్వర్గం ఇత్యాది కానీ మానసిక స్థితులు అవి ప్రత్యక్షము కావు పరోక్షము కావు ఎందుకంటే మానసిక స్థితులు కంటి ఉండవు కొన్ని తెలియకుండా ఉంటాయా అలాగా ఉండవు తెలుస్తూ ఉంటాయి కాబట్టి మానసిక స్థితులన్నీ కూడా ఆ సాక్షి చైతన్యానికి తెలుస్తూ ఉంటాయి వాటికే సాక్షి భాష్యములు అంటారు సాక్షికి తెలుస్తూ ఉంటాయి ఇగ ఇప్పుడు మనస్సు బాగులేదు ఇప్పుడు మనస్సు బాగుంది అని మానసిక స్థితులు సాక్షికి తెలుస్తూ ఉంటాయి సాక్షికి తెలుస్తూ ఉండే ఆ మానసిక స్థితులు ఇటు ప్రత్యక్షము కావు అటు పరోక్షము కావు గనుక వాటికి అపరోక్షము పేరు ఏమండే మరి సాక్షి మానస స్థితులు అపరోక్షమైతే మరి సాక్షి ఏమవుతుంది ఏ సాక్షిక అయితే ఈ మానస స్థితులు తెలుస్తూ ఉన్నాయో ఆ సాక్షి స్వయంగా ప్రకాశిస్తూ ఉంటుంది దాన్ని సాక్షాదపరోక్ష అని అంటారు ఆ సాక్షాద ఆత్మ కాబట్టి మనస్సు కంటే కూడా అతీతమైనటువంటి స్వయం ప్రకాశ చైతన్యము సర్వదృక్ క్లాంతదర్శనదానికి శంకరులు అంటారు సర్వమును దర్శించేది సర్వమును దర్శించేది అంటే ఇటు ప్రత్యక్షమును దర్శించేది ఆత్మచైతన్యమే అల్టిమేట్గా ప్రత్యక్షమైన చైతన్యంలోనే ప్రకాశిస్తుంది పరోక్షమైన చైతన్యమే అది పరోక్షము అని నేను చెప్పగలిగాను అంటే చెప్తున్నాను అంటే నా చైతన్యంలో ఆ పరోక్షత్వము ప్రకాశించాలి కదా అలాగే అపరోక్షమును కూడా చైతన్యమే ప్రకాశింపజేస్తుంది తాను తనను స్వయంగా ప్రకాశింపజేస్తుంది కాబట్టి సర్వదృక్ సర్వమును దర్శించేది నాణ్యోతోస్తి ద్రష్ట ఇత్యాది శృతే అంటే ఆ కొటేషన్ ఎందుకు ఇచ్చారంటే సాధారణంగా దేవుడు ఒక ద్రష్ట జీవుడు ఇంకో ద్రష్ట అని లోకంలో అనుకుంటారు నేను చూస్తూ ఉంటాను దేవుడు నేను ఇక్కడ ఉండి చూస్తూ ఉంటాను దేవుడు అక్కడ ఉండి చూస్తూ ఉంటాడు అని ఒక దృష్టి అక్కడ ఉండి చూసేవాడు దేవుడు ఇక్కడ ఉండి చూస్తున్నవాడను నేను జీవ దేవ భేదము జీవేశ్వరుడు యొక్క భేదం అలా ఉంటున్నాయి కానీ మరి శృతి అలా చెప్పట్లేదు శృతి ఏమంటుందంటే అక్కడ ఉండి చూసివాడే ఇక్కడ ఉండి చూస్తున్నాడు అని చెప్తోంది అక్కడ వైకుంఠంలో ఉండి అంతని జగత్తునంత లోకసాక్షి అండి లోక సాక్షి అంటారు ఆదిత్య మండలాంతర్గతుడై పరమాత్మ సకల లోకములను చూస్తున్నాడు లోకసాక్షి కరెక్టే ఆ సాక్షి వేరు ఇక్కడ ఉన్న చిన్న సాక్షి వేరు కాదు ఆ లోకసాక్షియే ఇక్కడ కూడా సాక్షి ఆ లోకసాక్షి కంటే భిన్నంగా అత అన్య ద్రష్ట నాస్తి ఆ పరమా ఈ పరమాత్మ భిన్నంగా ఇంకో ద్రష్ట ఎవడూ లేడు ఈ కళ్ళలో ఉండి చూసేవాడు ఆ పరమాత్మయే సూర్యమండలాంతర్గతులై చూసేవాడు ఆ పరమాత్మయే గాయత్రీ మంత్రం అంటే అదే అదే గాయత్రి మంత్రం కాబట్టిూర్యమండలంలో ఉండి లోకమునంతనూ సాక్షిగా దర్శించేవాడు నా హృదయంలో ఉండి బుద్ధివృత్తులన్నింటినీ సాక్షిగా దర్శించేటువంటి వాడు ఒక్కడే కాబట్టి అత్య ద్రష్ట నాస్తి కనుక సర్వదృక్ అక్కడ ఉండి చూసినా ఇక్కడ ఉండి చూసినా దృక్చైతన్యము ఒక్కటి ఇది మనీషి అన్నది వ్యాకరణంలో కూడా దృష్టాంతంగా ఇస్తారు మనీషా దృష్టాంతంగా ఇచ్చారు శకంధ్వాదిషు పరూపం వాచ్యం అను వార్త ఉన్నది సంధి ప్రకరణంలో వస్తుంది శకంధు శకా అన్న చోట పరూపం అట్టికి పరూపాన్ని చెప్పారు మనస్ ఈషా మనస అంటే మనస్సును నియంత్రించుట సో మనస్ మనసహీ యకవచనం సమాసంలో ఏమొస్తుంది ఆ విభక్తి పోతే మిగులుతుంది మనస్ ఈషా మిగులుతుంది అక్కడ సంధి చేయాలి సంధి చేసేప్పుడు టీకి పరూపం వస్తుంది టీ అంటే అచోంత్యాది టీ మనస్సులో అస్ అన్నది టీ ఆ అస్కి దాని పక్కనే ఉంది ఈ ఉంది అస్ ఈ రెండింటిని తీసేసి ఏకాదేశంగా ఈ వస్తుంది వస్తే మనీషా అవుతుంది దానికోసరంత వ్యాకరణం అది సో మనీషా మనసహ ఈషా మనీష మనస్సు యొక్క నియంత్రణము మనస్సును నియంత్రించువాడు మనీషి ఓకే ఆయనే అంటారు ఆయన మనసిత సర్వజ్ఞ ఈర్థహ్ఞర సో మనస్సును శాసించువాడు ఈష అంటే శాసించటము మనస్సుపై అజమాయుషీ చేయుట అంటే ఏమిటి మనస్సుని శాసించుట అంటే అర్థం ఏటో తెలుసునండి మనస్సు యొక్క పని ఏమిటి మననము అంటే సంకల్పములు చేస్తూ ఉండుట దాని మననమోనే ఒక పని ఆ పనిని నియంత్రించేది సాక్షి చైతన్యము కాబట్టి దాన్ని మనీష అన్నారు మనసోపి సాక్షిర్థ మనీష మనీషి అంటే మనస్సుకి కూడా సాక్షిగా ఉండేటువంటి వాడు మనస్సుకి సాక్షి మనస్సాక్షి అయితే జీవుడు ది సోకాల్డ్ ఇన్ టి పర్సన్ ఈజ్ పార్ట్ ఆఫ్ ది మైండ్ జీవుడంటే అహంబుద్ధి ఉండాలి అహంబుద్ధి కూడా థాట్టే అహం కూడా థాట్టే ఈగో ఈజ్ ఆల్సో ఎ థాట్ దేర్ జీవుడు అన్నవాడు విజ్ఞానప్రాయ విజ్ఞానమయో జీవ ఆ విజ్ఞానము అంటే తెలుసుకునే శక్తి అంటే మనస్సు విజ్ఞానం అంటే మనస్సు బుద్ధి అనగా మనస్సు అర్థం సో విజ్ఞానమయుడు జీవుడు అంటే ఏమిటి అంతఃకరణ ప్రధానుడే జీవుడు వాడి యొక్క లోకస్ అంతఃకరణమే అయితే మరి జీవుడు అంతఃకరణ ప్రధానుడైనప్పుడు ఆ జీవునికి అతీతంగా సాక్షి చైతన్యంగా ఉండి ఆ మనస్సు నియంత్రిస్తూ ఉండేటువంటి ఆ సాక్షి పరమేశ్వరుడు అవుతాడు జీవుడికి పైనుండి నియంత్రించేవాడు ఏమవుతాడు ఈశ్వరుడు కాబట్టి సర్వజ్ఞ ఈశ్వర మనస్సు సర్వాన్ని తెలుసుకుంటుంది ఆ మనస్సు తెలుసుకునే సర్వాన్ని ప్రకాశింపజేస్తూ ఆ మనస్సుకి సాక్షిగా ఉండి మనస్సును కూడా ప్రకాశింపజేసేటువంటి పరమాత్మ సర్వజ్ఞుడవుతాడు మనస్సు సర్వమును శాసిస్తూ ఆ మనస్సును కూడా శాసిస్తాడు కనుక పరమేశ్వరుడికి ఈశ్వర అని పేరు వచ్చింది సో మనస ఈషిత అంటే మనీ మనసహ ఈషిత అంటే ఈషిత అంటే ధాత మనస్సును శాసించుటానే పని చేయువాడు అనే అర్థంలో మనీషీ అనే ప్రయోగము గలదు ఇక పరిభూ పరి పరి అంటే ఉపరి పైన ఉండేవాడు పైన ఉండడం ఈ పైన అన్నది మెటఫర్ ఇప్పుడు మెటఫర్ మెటఫర్ని లెటరల్గా తీసుకోకూడదు ఇప్పుడు మెటఫర్ అన్నదాన్ని లెటరల్గా తీసుకుంటే సమస్య వస్తుంది ఇప్పుడు వాడు నాకు నా వెనకాల గోతులు తీసినాడు అన్నారనుకోండి అంటే అర్థం ఇప్పుడు నేను ఇక్కడ ఉండగా పక్కన గోయి తీసాడు మెటాఫర్ ఇటీస్ కోతులు తీయూట అనేది అంటే గుణపరం పారా తట్టా తెచ్చుకొచ్చి తవ్వేసేటం కాదు అర్థం కోతులు తీయట అంటే అది మెటాఫర్ దానికి మెటఫారికల్ మీనింగ్ ఒకటి అది మనం తెలుసుకోవాలి అలాగే నాతో ఒక ఆయన అన్నాడు దాని సంగతి ఏమిటండీ అన్నాడు అంటే ఇంకా నేను డిసైడ్ చేయలేదయ్యా ఐ విల్ క్రాస్ దట్ బ్రిడ్జ్ అని ఐ కమ్ టు ఇట్ అన్న అని నేను మాటవలసన్నా అంటే ఆయన నాడు బ్రిడ్జిని క్రాస్ చేయడం అంటారు ఏమిటండి నేను అడిగేది ఏమిటి మీరు చెట్టున్నదేటి ఏంటండి అంటే నేను నీకేమర్థమైంది అదే మీరు ఏదో బ్రిడ్జి క్రాస్ చేస్తారు ఐ విత్ డ్రదర్స్టేట్ ఆయనకు అర్థం కానప్పుడు మనం ఎందుకు అటువంటి ప్రయోగం చేయడం నేను ఆ సంగతిని అప్పుడే చూస్తానండి అని చెప్పాను పర్వాలేదు నేను అది అర్థమైంది ఆయనకి అంటే లోకులు జనులు కొంత మూర్ఖంగా ఉంటారు జనుల గురించి నా అబ్జర్వేషన్ ఏమిటంటే జనులు చాలా స్మార్ట్ గా ఉంటారు చాలా స్మార్ట్ ఇలాంటి ఇన్స్ట్రుమెంట్స్ విషయంలో కానీ డబ్బు విషయంలో కానీ లోక వ్యవహారాల విషయంలో కానీ ఎంత స్మార్ట్ ఉంటారంటే మీరు నమ్మండి ఐఎమ్ నాట్ ఎగ్జాజరేటింగ్ నేను ఎటువంటి స్మార్ట్ పీపుల్ను చూసినప్పుడు నా మనస్సు ఎంతో ఉల్లాసంగా ఉంటుంది నాకు ఐ లవ్ ద ఎందుకంటే స్మార్ట్గా ఉంటారు దే ఆపరేట్ థింగ్స్ ఇన్ ఎ వెరీ స్మార్ట్ వే వెజ్ నేను చాలా పర్సనల్గా చాలా క్లమ్జీగా ఉంటాను నేను ఐఎమ్ నాట్ దట్ స్మార్ట్ చాలా క్లమ్జీగా ఉంటాను కాబట్టి నాకు నా వీక్నెస్ నాకు తెలుస్తూ ఉంటుంది కాబట్టి స్మార్ట్ పీపుల్ను చూసినప్పుడు నేను ఎంతో సంతోషపడతాను ఐ లైక్ దెమ్ ఉండాలి స్మార్ట్గా ఉండాలి లేకపోతే దద్దమ్మలాగుంటే జీవితంలో దేనికి సో ఐ లవ్ దెమ్ బట్ సమ్టైమ్స్ ఐ ఫీల్ సాడ్ ఇంతటి స్మార్ట్గా ఉండే ఈ జనం కూడా తత్వాన్ని తెలుసుకోవడం దగ్గరికి వచ్చేప్పటికీ పరమ ఉంటారు దట్ ఈస్ ది దట్ ఈస్ ది కాంట్రడిక్షన్ ఆత్మతత్వం దగ్గరికి వచ్చేప్పటికి ఎంత మూర్ఖంగా ఉంటారంటే ఇంక చెప్పశక్యం కాదు అంత మూర్ఖంగా ఉంటారు సో నేను ఆ శివరాత్రి పేరుతో జరిగేటువంటి తంతు చూస్తే ఆ తంతుని నడిపించే వాళ్ళని ఆ తంతులో పాల్గొంటున్న వాళ్ళని చూస్తే వీళ్ళందరూ చాలా స్మార్ట్ ఫెలో వీళ్ళు ఆ చేసి సక్రమంగా చేయకుండగా ఇంత అసందర్భంగా చేస్తుంటే వీళ్ళందరూ చాలా స్మార్ట్ fellows అయి ఉండి అలాగా దాన్ని చూస్తూ ఉండిపోతున్నారే అని నేను కొంచెం ఫీల్ అవుతాను చాలా ఒక్కపిసరం ఆలోచన అనేది ఉండాలి కదా ఫీల్ అవుతుంది అనిపిస్తుంది అలా నేను నిన్న ఒక దృశ్యం ఆ శివలింగానికి పెద్ద పెద్ద బిందెల్లో పాలు పోసేస్తున్నారు దాని మీద ఎన్ని బిందెలంటే అవి బాబా ఇంకా పోసేస్తున్నారు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఒక వంద బిందెలు పాలు పోసేసారు ఏమంటే బిందె నిండా పాలు తీసుకొచ్చి పోసి మనం ఇన్ని ఇన్ని పాలుంటే భద్రం చేసుకుని కొద్దిగా మధ్యాహ్నానికి కొద్దిగా సాయంకాలానికి అట్టు పెట్టుకుని మనం టీలో కలుపు అలాంటిది అలా బిందెలు పోసేది కూడా పోస్తున్నాడు ఆ బిందెని ఎత్తేసి అది బరువు దాన్ని ఆ శివలింగం ఎత్తి మీద బోలిగించేస్తున్నాడు ఆ లింగం కనుక కొంచెం వీక్గా ఉంటే పడిపోతుంది దానిమీద పెట్టేసి దాన్నే ఆసరాగా చేసేసుకుని దాని మీద పెట్టేసి బోర్లింగ్ చేసి ఆ బిందులో ఉన్న పాలన్నీ ఒలికిపోయే నిర్ధారణ అయిన వెంటనే బిందీ పక్కన పడేసి మళ్ళీ ఇంకో బిందు తీసుకుని వాటిస్ దాట్ అలా ఎందుకు చేస్తున్నారు పోనీ వెయ్యి మందు ఉన్నారు వాళ్ళలో ఏ ఒక్కడికి తోచదా ఎందుకంటే అలా చేస్తారు ఎందుకంటే చక్కగా ఒక స్పూన్ తీసుకుని ఒక పాత్రలో పని పాలు తీసుకుని స్పూన్ తీసుకుని చక్కగా అభిషేకం చేయాలి కానీ ఏమిటి బిందులతో పోసేడు ఏంటంటే అసలు అదేం పద్ధతి ఇలా ఎందుకు చేస్తున్నారు అంటే ఇప్పుడు దాన్ని విమర్శ చేస్తున్నారని మీరు అనుకోద్దు ఎందుకని వీళ్ళింత ఇన్ని తెలివితేటలు గల వాళ్ళు వెయ్యి కూర్చున్నారు అక్కడ దాన్ని నిర్వహించి వాళ్ళు చాలా సమర్థులు వెరీ స్మార్ట్ పీపుల్ ఆ సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్ళు వెరీ స్మార్ట్ వాళ్ళు దే మేడ్ ఇట్ టు ది టాప్ ఇన్ ది లైఫ్ వాళ్ళు ఏమీ కాదు ఆ రంగంలో వాళ్ళు నిష్ణాతులు కానీ ఇక్కడికి వచ్చేపటికి ఇంత తెలివి తక్కువగా ఎందుకుంటున్నారా అని ఆశ్చర్యం వేస్తున్నారు కాబట్టి ఇన్ జనరల్ స్మార్ట్గా లోక వ్యవహారంలో చాలా స్మార్ట్గా ఉన్నవాళ్ళు కూడా తత్వం దగ్గరికి వచ్చేప్పటికీ చాలా దల్గా తయారవుతారు దద్దం వల్ల తయారవుతారు ఇన్ వ్యూ ఆఫ్ దాట్ పరిభూ ఆ పరమాత్మ వీళ్ళ లెవెల్లో ఉండదు అది వీళ్ళ లెవెల్కి దాటిపోయి ఉంటుంది పరిభూ ఆ దృష్టాంతంతో నేను ముడిపెట్టానని అనుకోద్దు ఆ దృష్టాంతం వేరే కాబట్టి పరమాత్మ మామూలుగా మనం లోక దృష్టిలో ఏదైతే ఏ లెవెల్ ఉంటుందో ఏ లెవెల్లో మనం ఆపరేట్ చేస్తూ ఉంటామో అంటే మండేన్ లెవెల్ అంటారు మండేన్ లెవెల్ లేకపోతే టెంపరల్ లెవెల్ అని అంటారు అంటే ఒక లౌకికమైన భౌతికమైన ఏ స్థాయి ఉంటుందో ఆ స్థాయిలో సమాజం ఆపరేట్ చేస్తూ ఉంటుంది ఆ మతం కూడా అదే స్థాయిలో ఆపరేట్ చేస్తారు భౌతిక లెవెల్లోనే పూజలు అవన్నీ కూడా ఆపరేట్ చేస్తూ ఉంటారు కానీ పరమాత్మ ఆ లెవెల్కి అతీతంగా ఉంటాడు పరిభూ పైను ఉంటాడు ఈ పైను ఉంటాడంటే దాన్ని మెటఫర్ అని అర్థం చేసుకోవాలి అంతేగాని లోవర్ ఫిజికల్గా లోవరు అప్పరు ఫస్ట్ ఫ్లోరు సెకండ్ ఫ్లోరు లాగా మాత్రం అర్థం చేసుకోకూడదు ఆ పైన అనే దాన్ని మెటాఫారికల్ గా అర్థం చేసుకోవాలి ఇప్పుడు భూమి ఆకాశంలో పడిపోకుండా ఎలా నిలబడి ఉంది అని ఒక ప్రశ్న వేశారు దీని హిస్టరీ ఆఫ్ టైమ్ లో స్టీఫెన్ హాకింగ్ రాశాడు ఈ ఎపిసోడ్ ఈ అనిక్ డోట్ సో భూమి జారిపో కింద పడిపోకుండా అలా ఎలా నిలబడి ఉండగలిగింది అని అని చెప్పబోతున్నాడు ఆయన ఆ ప్రశ్న వేశాడు వేసి చెప్దాం అనుకుంటున్నాడు అనుకుంటుంటే ఆడియన్స్ లో ఒక అమ్మగారు ఉన్నారు పెద్ద ఆమె తల్లి వయస్సు ఆమె లేచి ఎవ నీకు ఆ సంగతి కూడా తెలీదా ఆ భూమి కింద పడిపోకుండా అడుగున తాబేలు నిలబెట్టి ఉంచుతుంది అని చెప్పింది ఆవిడ కోర్మావతారము మత్స్యావతారము కేవలం మన దగ్గరే కాదు ఉంటాయి అవి బైబిల్లో కూడా ఉంటాయి నోవా అఫ్ ఆర్క్ అన్నది మత్స్యావతారం మీరు చదివితే తెలుస్తుంది బైబిల్లో ఓల్డ్ టెస్ట్మెంట్ అవి ఉంటుంది కోర్మావతారం బైబిల్లో ఉంది వాళ్ళు ఏమంటారంటే టాక్ టాయిస్ అడుగున భూమిని నిలబెడుతూ ఉంటుందంటారు మన దగ్గర కోర్మావతారం యొక్క కథ అదే కదా మొత్తానికి సందర్భం ఎలా ఉన్నా మొత్తానికి ఇన్ప్లిన్సిపుల్ అది కోర్మావతారం సరిగ్గా కోర్మావతారం వాళ్ళకే ఉన్నది ఎందుకంటే చేప జలచరము కోర్మము ఉభయ దాని వాటి రెండు చుట్టూ ఈ అవతారాలు ఈ కథలు వచ్చాయి ఆవిడ అది బైబిల్లో ఉందన్నమాట బైబిల్లోనో ఏదైతే ఓల్డ్ టెస్టిమెంట్లోనో అదే తోరాలోనో ఎక్కడో ఉందది అదే ఆవిడికి తెలుసు అది ఈయనకి తెలీదు అంత చిన్న సంగతి తెలీదా తాబేలు నిలబెడుతుందిరా భూమిని అని ఆవిడ చెప్పింది ఇతను కంగు తిన్నాడు ఆ మాట విని కంగు తిని అడిగాడు మరి ఆ తాబేలు కింద ఏది నిలబెడుతుందని అడిగాడు అడిగితే ఆవిడేమందో తెలిసిన నీ నీ అంతటి అవివేకం వాడిని నేను ఎక్కడో చూడలేదు అరే వెర్రి మొహం ఆ తాబేలు కింద కూడా తాబేలే దాని కింద కూడా తాబేలే నీకు ఈ మాత్రం కూడా తెలియదా అని చెప్పిందండి ఆల్ ది వే డౌన్ ఇట్ ఈస్ ఆల్ టాక్ టైజర్స్ అని చెప్పింద అంటే ఇంకా ఆవిడ ఫీలింగులో లోవర్ అప్పర్ లోవర్ అప్పర్ వెక్టికల్ మోడల్ తప్ప ఇంకొకటి లేదు ఆవిడ యొక్క దృష్టిలో ఓకే ఆ రకంగా అర్థం చేసుకోకూడదు పరిభూ అన్నదాన్ని పరిభూ అంటే అబౌవ్ అబౌవ్ అంటే బియాండ్ ఇంద్రియ గోచరము బియాడ్ మనోగోచర బియాండ్ అలా అర్థం చేసుకోవాలి కాలిఫోర్నియాలో బియాడ్ ఆనందాన్ని స్వామి ఒక ఆయన ఉన్నారు ఈ మాట కూడా పూజ్య స్వామిజీ చెప్పారు ఆయన ఆయనకు గురువు అలా పెట్టాడు ఎందుకంటే తత్వము పరిభూ పరిభూ ఆనందానికి పెట్టడానికి పెట్టడానికి బదులుగా డ్ ఆనంద అని పెట్టాడు అంటే యు ఆర్ బియాడ్ దండేన్ ఎగ్జిస్టెన్స్ అనే అభిప్రాయం చాలా మంచి పేరు అది కలుద్దాం ఓం పూర్ణమద పూర్ణమి పూర్ణమే పూర్ణశమాదాయ పూర్ణమైతే ఓం శాంతి శాంతి శాంతి క్లాసు మళ్ళీ మంగళవారమే ఓకే రేపు రామకృష్ణ వారి జయంతి కనుక క్లాసు మంగళవారమే ఇది ఆన్ అయ్యి